పరిశుద్ధి ఒక తండ్రి కృపమైన జీవం గల ఈశయాన్నికి ఎంతో వందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీకత గల గొప్ప తండ్రి మహాపరిశుద్రిన దీవానికి ఇస్తుతులు స్తోత్రమైన గొప్ప దీవ ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ సురక్షితంగా కాపాడినైనా మీ కృపంలో భద్రపచ్చుకొని మమ్మల్ని సజీలకులో నిలబెట్టుకున్నారు ప్రవ్వ దివారాలు మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ యొక్క నూతన దినం మీరు మా అనుగరించినారు ఈ యొక్క సాయంకాల సమయంలోనైనా మీ సన్నిధిలో సమయం గడిపి భాగ్యాన్ని కృపను మాకు తండ్రి నీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నామైనా కృతజ్ఞత స్థుతులు మహిమ ప్రభావంలో తండ్రి నీకే చెల్లించుకుంటున్నాయినా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయినా ఏసయ్యా తండ్రి మీ పాదాల దగ్గరికి వచ్చిన మాతో మాట్లాడండి మీరు మా హృదయాలు సరి చేయండి మీకు అయోగ్య ప్రభావ మాలో ఇంకేమైనా ఉంటే ప్రభావ కొట్టివేణి ప్రభావ యోగ్యత కలిగే ప్రభావ యథార్థతో పరుషుధత్వ ప్రభావ నిన్నారాధించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ఇంకా పరుషుధత్వంలో మమ్మల్ని నడిపించిన అయినా మామూలు ఇంకేమైనా ఆయాసకరం ఉంటే అవి చూపించండి ఒప్పుకొని విచ్చిపెట్టాలా ప్రభుత్వ కనికీరం పొందాలా మీ కృపలో మేము జీవించాలా హృదయం కలిగి నిండు మనసుని ప్రేమించే బిడలుగా సేవించే బిడలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఆదిష్టమైన ఆటంకాలను కొట్టిపోయిన ప్రభావ పత్తి చీకటి శక్తి బంధించండి ప్రతి ఒక్కరు ప్రభావ మీ వాక్యాన్ని వినాలా ప్రభావ అనేకులు గ్రూప్లో జాయిన్ కావాలా ప్రభావ కుటుంబాల్లో ఆటంక పలుస్తున్న ప్రతి చీకటి శక్తులను ఏ స్వీకరిస్తానో గర్దిస్తున్నాం విడిచిపెట్టి వెళ్ళిపోస్తాయితాన్ని శక్తుల ఆటంకపరచడానికి వీల్లేదు ప్రభా ప్రతి ఒక్కరు జాయిన్ కావాలా ప్రభా మీ వాక్యంలో బలపడాలా యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం ప్రభా భయంకరమైన కాలంలో మేము ప్రతి దశలనైనా మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా మరియు విశేషంగా మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా అనేకులు ప్రకటించాలా అనేకులు ప్రభావనైనా మీ రాజ్యంలోకి మేము తీసుకొని రావాలా ప్రభా అయినా పెళ్లి విందులకు మేము తీసుకొని రావాలా అలాంటి సేవలు అందరూ నడిపించండి ప్రభావ విన్న ప్రతి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవాలా అయినా వాక్యం ప్రకారం మీరు జీవించాలా అవలంబించుకోవాలా అయినా ఆ రీతి నడిపించండి ప్రతి వాక్యాన్ని మేము ప్రభావ మా హృదయలో భద్రపరచుకోవాలని మీ కృపదయించండి అయినా నా తండ్రి నీకు ఎంతో వందనాలనైనా నా ప్రభావ మీరు ఆకలి తోరుగుంది ప్రభావ మేము సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా నైనా ఈసయ శక్తికి మించిన ప్రయాణం మీరు మా కొరకు మీరు పెట్టినారు ప్రభావ కాబట్టి అయినా శక్తికి మించిన ప్రయాణం అంటే ప్రభా మీ శక్తి లేకుంటే మేము ఏం చేయలేం ఈ లోకంలో ప్రభా కేవలం ఒక పాత్ర నైనా మమ్మల్ని అందరూ వాడుకోండి నడిపించండి ప్రతి చోట నైనా మీ ఆత్మధర్మం నడిపించిన అయినా ఆత్మీయమైన సత్యాలు మాకు అనేకమైన విషయాలు మాకు బయలుపరచండి దిన వాక్యంధ్ర మాట్లాడండి మమ్మల్ని బలపరిచి అయినా ఈసయ ఇంకా ప్రభా అయినా పనులు ప్రభ ఎంతమంది ఉన్నారు ప్రభా నా తండ్రి త్వరగా టైంకి వచ్చేలాగానే మీ కృపా బిడ్డలందరికీ మీరు అనుగ్రించండి ఆటగాళ్ళని కొట్టిరండి ప్రభావ ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి మంచి ఆరోగ్యం తెచ్చేయండి స్వస్థతలు తెచ్చేసి మీ మైమర్ధమం వెళ్ళిపెట్టుకుని ఈ ఆరాధన అంతట్లో ప్రవ్వ మీరే ఆధిపత్యం నడిపించండి పరిశుద్ధాత్మ దేవం మీ ఆత్మతో మూలు అభిషేకించి చెప్పబోయే బ్రదర్శన మీరు అభిషేకించి మీరే వాక్యందరి మాతో మాట్లాడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి ఈరోజు మనకు వాక్యం అందించేది చక్రవర్తి బ్రదరు అనకు నేను మార్నింగ్ మెసేజ్ పెడితే ఓకే అక్క నేను రెడీ అన్నారు మరి ఇంకా జాయిన్ కాలేదు అయితే నేను ఈలో ఒక పాట పాడతాను ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము య్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమ నిలయుడా నిల దియో ఆశించకే ప్రేమించితివీ నను రక్షించుటకో ఉన్నత భాగ్యము విడచితివి నా ఏదియు నా ఆశించకై ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివీ సిలువమ్రానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవితూ నోయిలా నీ కొరకే సిలవ రానుపై రక్తము కాచి రక్షించి శాశ్వత కృప పొంది జీవితూ నీ కొరకే ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమ కునిలయడా ఏ సయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమ కునిలయడా నా కొరకు సర్వముధారాళ మగా దయ చేయుడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చినీన ఉపకారి అలసిన ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధితును అనుక్షణము అలసిన ఆశను తృప్తి పరచితివి అనంత కృప పొంది ఆరాధితును అనుక్షణము ఏసయ్యా కనికరపు మనోహర ప్రేమ గునిలయుడా నీ వలన బలము నొందిన వారే ధన్యులో నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలచెదరు నీ బలము నందినవారే వారే ధన్యులు నీ సన్నిధి అయిన వారు నిలిచెదరు నిలుపరమైన రాజ్యములో నిన్ను చో చోటకు నిత్యము కృపనుంది సేవించేదను తుది నిలు నిలుపరమై నారాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించేదను తుది వరకు ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ఎయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడావేనా సంతోషగనమో సర్వసంపదలకు ఆధారమో నివే సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము ఏసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా ప్రైజ్ దలాడు అందరికీ సేవ సాక్ష్యం సార్ శివసాక్ష్యం పంచుకోండా చెప్పండి చెప్పచ్చా చెప్పండి సుప్రభ సాక్ష్యం మీరు మేమే గంత అమ్మాయి ఆత్మధారణ నడిపించి మా సబ్బుద్ధి తొలగించే మనిషి నడుతాం నేను నా ఒక కుటుంబం సార్ మైదీపట్నం ఒక ఈ సూర్య టెంపుల్ అని మందిరం కానీ త్రీ ఇయర్స్ నుంచి చేస్తుండ్రు వాళ్ళ బలపరత నుంచి ప్రేమతో దేవుని వాటి నుంచి వాళ్ళ జీవితంలో అద్భుతం అయితే కొన్ని విషయాల్లో నేను గమనించిన దేవుడు నా దాన్ని ఎట్లా మాట్లాడుతుంది ఎట్లా నెరవేరుతుంది ఎట్లా అవుతుంది అయితే ఆ నుంచి నేను ఆలోచిస్తున్నా మా చిన్నమ్మ కుటుంబం నుంచి మా చిన్నమ్మ చెప్పిన వీళ్ళు ఇట్లా కరితే మంచిగా ఉంటుంది జుల్ అన్నా నేను సరే కడదాం కడదాం అనుకోనికి వాళ్ళు చాలా పేదకులు వాళ్ళు మా చిన్నమ్మ కుటుంబము మా మమ్మీ ఇద్దరు చెల్లెలు కానీ వాళ్ళ కేసు ఒక ల్యాండ్ లో పడుతుంది పేర్లు పెట్టినా కానీ మా మామ కేసు అది కొట్టాడుతుంది ఇంక వరకు సో దివా ఇల్లు కట్టబడాలన్నా వాళ్ళ డబ్బులు కొంచెం ఉన్నాయి కానీ దానిలో మా చాలా గొప్ప వాళ్ళు గజన్ మామ గొప్ప వాళ్ళు చాలా వాళ్ళు ఇంటికి వచ్చి ఏమన్నారు మేము కట్టిస్తానన్నారు ఇల్లు కట్టించడానికి నేను ఎత్తా అనుకున్నా ఇల్లు ఇట్లా కట్టాల పడాలని అనుకున్నా అట్లనే వాళ్ళ ఇల్లు కట్టబడింది నేను ఎట్లా నేను మనసులో అనుకున్న బావ ప్రభావ ఇట్లా కట్టబడాలని కింద కావాలా నడిమిట్ల ఇల్లు ఉండాలా పైన ఇట్లా ఉండాలా ట్యాంక్ ఉండాలా ఇట్లాంటివి నేను ఆశ్చర్యపడిన దేవుని యొక్క సో నేను ఎవరెవరు చెప్పినా కొందరు బెనిఫిట్ పడి కొందరు వాళ్ళ బెనిఫిట్తో కాపాడండి దేవునికి అది దేవునికి కార్యం అది నేను ఓకే చెప్పాను ఆలోచించి చెప్తాను కొందరు చాలా మంది లాస్ ది నేను చెప్పిన మాట తుణికిరించింది కొందరు చాలా లాస్ అయింది బాధపడ్డారు వాళ్ళు ఇంతవరకు గ్రహించే స్థితిలో ఉన్నారు కానీ చూడండి దేవుడు ఎలా దానికి అది మనం గ్రహించేలా అది చాలా ముఖ్యం ఉంది ఇది ఒక వాక్యం భాగించా మోసే అప్పుడు మాట్లాడుతూ ఇతరు చెప్తున్నాడు నువ్వు చేసేది పని మంచి లేదు మోసకు వెంటనే రోషం రావాల కోపనాడు ఇతరు నువ్వు చెప్పింది దేవుడు నన్ను అభిషేకించి పిలిచినా ఐగి విడిపిస్తాను నువ్వు చెప్పింది నేను తునికరించలే మోసే మోసే ఇతరు చెప్పిన మాట ఆలోచించినోడు ఈ లేక బాగా మనకి తెలుసా ఉన్నది బ్రదర్ ఉండే బిజినెస్ పెడతా అన్నాడు అయితే ఆయన సవాసం చేసినా ఆయన బిజినెస్ పెడితే ఒక్క పైసావి ఆయన తట్టుకొనే స్థితిలో ఉంటాడు ఎవరు చెప్పాడు ఇంట్లో ఆయన కోపబడతాడు ఆయన కోపం చాలా వచ్చేస్తుంది లాస్ అవుతుంది నేను చేస్తా ప్రేర్లో పెట్టినా బిజినెస్ పెట్టదు వాళ్ళ అమ్మమ్మ వచ్చే ప్రే పెట్టదు అని ప్రే రెండు సార్ ఒకసారి బిజినెస్ పెడతాన్నాడు దాని ఒక వన్ వీక్ లాక్డౌన్ అయింది ఆగిపోయినాడు మళ్ళా బిజినెస్ పెడతాన్నాడు మళ్ళా బిజినెస్ పెట్టకుండా రావడానికి అయితే చెప్పేది అయితే ఒక కుటుంబం ఉంది వాళ్ళకి చెప్పినా నేను డ్యూటీలో చాలా టార్గెట్ పెడుతుండ్రు డ్యూటీ నేను రిసేస్తున్నా అని చెప్పిన ఆ సిస్టర్ హిందూస్ నా పరిచయం హిందూస్ లో బాగా ఉంటుంది నాది మా చుట్టాలోటలో చెప్పంటే ఎప్పుడు బి నా చెప్పాలని చాలా ఉంటాయి కానీ నేనేం చేస్తా దేవుడు నువ్వు చెప్పాలా దేవు అంటే ఎక్కువగా నేను పొంగం అందరూ పొంగతే చూస్తున్నా నేను నా సేవలో చూస్తూనే ఉంటాం కానీ అంట నేను కాదు తప్ప వాళ్ళకు కాదు నువ్వు నడిపియాల ఆ సిస్టర్ ఎంతో చెప్తాయనే ఆ సిస్టర్ కు డ్యూటీలో ఇన్సెడ్ వస్తుండే తన భర్త ఏమో ఏం రిలేషన్ పైసలు ఇస్తుండే వాళ్ళ రిలేషన్కి ఇచ్చి ఈ పైసలు ఎక్కడ పోయిందంటే వాళ్ళ భర్త అని ఏమో నీ కుటుంబంలో పెట్టా అంటుండే అండి తలా కొడుకుంటుండే చేస్తుండే ఆమె నా కూడా చెప్తున్నా నువ్వు ఏం చేయకు సార్ నువ్వు ప్రే చేయి లేదు వాళ్ళ పెర్స్ని మళ్ళీ పైసలు పెట్టినట్టే ఎక్కడ పెట్టుంటే నాకు తెలియదు అంటుండే అట్లే సిస్టర్ మన తన ఉద్యోగం చేసుకుంటే ఒక బాబు ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు ఒక పిల్ల టెన్త్ క్లాస్ చేస్తుంది మళ్ళీ ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది నన్ను బైబుల్ చదువుతారు కొంచెం ప్రార్థన చేయండి నేర్పించిన సిస్టర్ ఆ ప్రార్థన జీవితంలో కార్యం జరుగుతుంది కానీ కానీ డ్యూటీ ఇటు చేసింది నేను చెప్పిన ఇడు వైపు వచ్చి ఇస్తానన్నా లేదా అయితే లేదు చాలా ఇదవుతుంది నాకు టైం అవుతుందంటే ఇటు చేసినాక ఇన్సెంటివ్ బంద్ అయిపోయింది వేరే సెక్షన్ల విషయంలో వాళ్ళ జీతం బి తక్కువైపోయింది అప్పుడు మళ్ళా మూర బ్రదర్ మళ్ళా నాకు ఇట్లా అయితే నేను చెప్పినా కదా నీకు ప్రమోషన్ వస్తుంది నువ్వు భయపడకు దేవుని మీద ఫేస్ పెట్టుకుని నువ్వు నడుచుకోవ్ ప్రే చేసుకో ఎంత చెప్పిన లేదు బ్ర నన్ను మళ్ళా అయితే ఉపాసనా ప్రార్థన పెట్టినాం సిస్టర్ నేను ప్రే చేసినాను తాము కళ వచ్చిందంట మళ్ళా డ్యూటీ వచ్చిందని కళ వస్తుంది కలి కళ నెరవేర్స్తారే నేను కలలిపి గ్రమిస్తా ఈ బ్రదర్ కళ వచ్చిందా దేవుని కలిగిందా లేదా ఈ కళ వచ్చింది కదా నెరవేర్చి కనిపెట్టుకున్నా కనిపెట్టుకున్నా కనిపెట్టుకున్నా మూడు నెలల తర్వాత ఆమె కళ నెరవేర్చింది ఆటోమేటిక్ అక్కడనే ఒక వ్యక్తి లేచి చెప్పినాడమ్మా నువ్వు నొచ్చాయి నువ్వు చాలా మంచి పని చేస్తా అని చూడండి ఆమె ఇక్కడ ఆఫీస్ లో పని చేస్తుంది ఆ హెచ్ఆర్ క్రిస్టియన్సే హెచ్ఆర్ క్రిస్టియన్సే పని చేసినాక బస్ ఆఫీస్ సెక్షన్ అని చెప్పుకుని ఏ రికమెండ్ చేసుకుని వచ్చిన నువ్వు ఏది వచ్చింది ఎవరితోనే రా నీ రావడం కదా ఇక్కడ పోయిన వచ్చిన ఇంతకుముందు ఇద్దరు పోయినరు వాళ్ళు రాలే నువ్వు ఎట్లా నేనే చెప్పిందంట నేను జీతస్ ప్రార్థన చేస్తా జీతస్ నాకు నడిపించారు మళ్ళీ హెచ్ఆర్ ఫోన్ చేసి హెచ్ఆర్ బెదిరిస్తుందంట హెచ్ఆర్ హెచ్ఆర్ బెదిరిస్తుందంట నువ్వు ఎట్లా వచ్చినావు ఎవరు వచ్చినా నాకు చెప్పు అంటే ఆమె చెప్పినట్ట క్రిస్టియన్స్ ఆమెకు హెచ్ఆర్ని నేను జీజన్ ని ప్రార్థిస్తాను జీజన్ నాకు ఇది గంట తీసుకొచ్చినాడు ఎవరు తీసుకోవాలంటే ఆమె పెండెన్స్ చల్లగా అయిపోయినట్ట ఆమె హెల్పింగ్ చేసిందంటే నిన్న ఒక బిల్డర్ ఒక బిల్డింగ్ తో వినడు అనేకులు కైకల్ వేస్తున్నారు పిలిచినారు ఒక బ్రేదర్ ఉంటాడు నాకు దగ్గర అభివారం ఏదే చేసుకోబోతున్నాం నాతో మంచిగా శ్రేణం ఉన్నది ఆయనకు తీసుకోపోయి ఆయనకు షాకింగ్ చెప్పి అక్కడ చేసి అక్కడ ఏం కాస్త ప్రే అది ఏమో అది జరుగుతుంది అది మా సేవలో తెలుసుకొని కనుక అది కొన్ని ప్రే చేస్తున్నప్పుడు కొన్ని జగలను నేను చూసిన మంత్రాలి స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక యజ్ఞం చేసి స్టార్ట్ చేస్తారు దేశకే మనం పెద్ద ప్రే చేసి స్టార్ట్ చేస్తారు అట్లా యజ్ఞం చేసి చేస్తున్నాము ఏమో సార్ ఏమో జరుగుతుంది సార్ మనం దాన్ని పట్టించుకోద్దు కానీ అందరికీ సునం వినబడుతుంది నాకు వినబడితే లేదని చెప్తుంది ఎందుకంటే నువ్వు ప్రే చేస్తున్నా దేవుడిని కంచె ఉంది సార్ నీకు ఈనబడ చేసి చేసి వాళ్ళకు ఏ శతం చలి చలి వచ్చేసినాక డ్యూటీ వచ్చినాక మళ్ళా ఆమెకి ఇన్సలి పెరిగింది మళ్ళా పిల్లలు వాళ్ళు పోషించి వాళ్ళ భర్త ఇంకా అలాగే ఉండడు పిల్లలు పోచి ధైర్యపరుచుంది ఎన్నోసార్లు మన రకరకాల సైతాన్ని శోధించింది వాళ్ళ తమ్ముడు ఉన్నప్పుడు బయట పోయిన వాళ్ళు ఆ ప్రేదరా కానీ ఇసిటి కారణం దేవుడు చివర జరుగుతుంది కనుక ముఖ్యమైనది వచ్చినందుకు ఆత్మకు బలపడాలా చేయాలా ప్రేమతో సాగిపోవాలా కానీ వాళ్ళ జీవితంలో జరిగింది ఇంకో సాక్ష్యం ఏంటంటే ఒక సిస్టర్ సొసైడ్ చేసుకుంటాను అది బస్తీలో ఉంటది ఆమె చెప్తుంది వచ్చి దయ్యం అంటుంది నాకు ఇట్లా నన్ను ఆమె దయ్యం అని చెప్తలేదు ఆమె నాకు బ్రదర్ ఇట్లా వస్తుంది నేను కారు కింద చచ్చిపోతే నేను మంచికైపోతానంట అని చెప్తుందంటే నేను చెప్పిన ఎట్లా ఇచ్చిస్తారన్నా నిన్న గుర్తుపడ్డా దయ్యం నా బాధ పోతుందంట అట్లా ప్రే చేస్తే వాళ్ళు వేరే సంఘా వాళ్ళు ప్రే చేసిన బిరుదల పొంది కాల ఫో చూస్తారు అది అది నీకు చంపాలని చూస్తుంది ప్రే చేసిన అది మంచిగా అయింది వాళ్ళ కుటుంబం హ్యాపీ ఉంది కనుక దేవుడు మన ఇసు కాలం దీస్తుంది కనుక దేవుడి శాస్త్రం దీవించగలం హౌస్ సార్ చక్రవర్తి సార్ ైజ్ చిన్న ప్రార్థన పరిశుద్ధ పరిస్థితులు ఒక దేవా మీకు ఎంతో వందనాలు తండ్రి స్థుతులు స్తోత్రాలు ప్రభ ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఈ ప్రభ మేము ఆరాధించడానికి మెచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి ఇదిగా నేను ఇప్పటి వరకు పాటల్లో ప్రార్థనలు తండ్రి సాక్ష్యాల్లో మీరు తోడుగా ఉండి మీకు ఎంత వందనాలు ప్రభ వాక్యాన్ని చెప్పుకోబోతుండగా మీరు మాతో ఉండండి మా మధ్యలో ఉండండి మీరు ఉండి నడిపించి మీరే పొందమని మా నాదు పీ కుమారుని ఆయన యేసుక్రీస్తు ద్వారా ఈ మనులు అడిగి పెడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాను తండ్రి ఆమె రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన చదువుకుందాం అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని నీ భార్య నీ దాసుడినైనా నా పినమిటి చనిపోయేను అతడు యోహోయందు వైభవక్తి ఉండెనని నీకు తెలిసి ఉన్నది అప్పుడు అప్పులవాడు నా నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వాణిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలిషాకు మొరపెట్టగా అంతటా ప్రవక్తలు ప్రవక్తల శిష్యులలోని ఒకని భార్య ఇక్కడ ప్రవక్త గురించి చదువుతున్నాం ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన శిష్యులలో ఒకళ్ళు ఈ శిష్యులను కొన్నటువంటి లక్షణం ఏంటి అని అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి అనంటే గురువు ఏ విధంగా ఉంటాడో శిష్యుడు కూడా అదే విధంగా ఉండాలి శిష్యులను తయారు చేయడం అనేది అంటే శిష్యుడు ఏ విధంగా ఉండాలంటే గురువును చూసినా శిష్యుడిని చూసినా ఒకే రకమైనటువంటి అభిప్రాయం ఒకే రకమైనటువంటి ఆలోచన కలగాలి ఒకరిని చూస్తే ఇంకొకరిని చూసినట్టుగానే ఉండాలి అది శిష్యుడి యొక్క లక్షణం ఒకవేళ అర్థంలో కనుక తన ముఖాన్ని చూసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒక శిష్యుడిని చూసినప్పుడు శిష్యుడు మాట్లాడే మాటలో కానీ ప్రవర్తించే ప్రవర్తనలో కానీ అతను చేసే పనిలో కానీ పరిచర్యల్లో కానీ ప్రతి దానిలో తనకు ఎవరైతే గురు ఉన్నాడో అతనికి ఎవరైతే గురువుగా ఉన్నాడో అతనికి లాగానే అచ్చం డిటో డిటో సేమ్ టు సేమ్ అట్లాగే ఉండాలి ఇంకా ఏ విషయంలో కూడా వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఉంది అని నేను వీలు లేని విధంగా అంటే ఒకవేళ డ్రెస్ డ్రెస్ అపీరెన్స్ లో కానీ లేదంటే వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ లేదంటే వాళ్ళు చేసే పనుల్లో కానీ ప్రతి దాంట్లో మక్కీకి మక్కీగా అంటే ఒక రకంగా చెప్పాలి అనంటే ఒక డూప్లికేట్ ఫామ్ అని అనుకోవచ్చు ఒక ఒరిజినల్ నుంచి తీసిన జిరాక్స్ ఏ విధంగా ఉంటుంది అట్లాగే ఉండాలి అనే అని దాని భావన శిష్యుడు ఆ విధంగానే ఉండాలి ఆ విధంగానే ఉంటారు కూడా ఎందుకు అనేది శిష్యులు తయారు చేయడం ఆ రోజు యేసు తయారు చేసిన పన్నెండు మంది ఆ పదకొండు మంది శిష్యుల్లో అందరూ కూడా ఇంచుమించు ఆయన ఏ రీతిగా ఉపవాసాలు ఉన్నాడు ఆయన ఏ రీతిగా అద్భుత కార్యాలు చేశాడు ఆయన ఏ విధంగా నడుచుకున్నాడు ప్రతి దగ్గరగా ఉండి చూస్తూ అనుభవిస్తూ నేర్చుకుంటూ వెళ్ళాడు అది శిష్యులకు ఆయన కన్నా శిష్యులందరికన్నా ఎక్కువగా డైరెక్ట్ గా శిష్యకం చేయకపోయినా పౌలు గారు ఇంచుమించు అదే అదే ఆ భావాలు అదే ఆలోచనలు అదే తలంపులు అదే భారం కలిగి ఉండి ఆయన ఏం చేశాడు అనంటే ఎక్కువ పత్రికలు రాయడానికి అనేక మంది శిష్యులు తయారు చేయడానికి ఒక గొప్ప మాట ఆయన ఏం చెప్పాడు అనంటే క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను నన్ను పోలి మీరు నడుచుకోండి అంత ధైర్యంగా ఆ మాట చెప్పడానికి ఎంతో ధైర్యం అవసరం ఎంతో విశ్వాసం అవసరం ఎంతో లేదంటే అది ఛాలెంజింగ్ ఓడ్ అనమాట నిజంగా ఎవరు చెప్పగలరు మాట ఎవరు చెప్పలేరు కదా ఆ మంది శిష్యులు ఎవరు ఆ మాట అనలేదు కదా ఎంత ధైర్యంగా ఆ మాట అన్నాడు అనంటే క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను నేను ఆ పని చేశాను ప్రతి దానికి సాక్షి ఉంది కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకోండి నాకు ఆయన మార్గదర్శి నేను మీకు మార్గదర్శి అందరం కలిసి ఆయన అడుగు జాలలో నడవాలి అనేటువంటి సందేశాన్ని ఆయన పంపాడు ఎందుకు పంపాడు అనంటే ఆయన కూడా ఒక శిష్యుడు లాగా మారిపోయాడు కాబట్టి ఒక శిష్యరికం ఆయనలాగా చేశాడు కాబట్టి ఆయన ఒక శిష్యుడుగా మనం భావించవచ్చు కాబట్టి శిష్యుల ఎక్కువగా ఆయన చేశాడు కాబట్టి అయితే ఇక్కడ ఏం జరిగింది ఏంటంటే ఒక శిష్యుడు చనిపోయాడు ఒక ప్రవక్త యొక్క శిష్యుడు చనిపోయాడు ప్రవక్త మీద ఏ అయితే ఉందో ప్రవక్తం మీద ఎలాంటి అభిషేకం ఉందో అలాంటి అభిషేకమే ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ శిష్యులందరి మీద ఉండాలి కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మొట్టమొదటిదిగా మనం గమనిస్తే ఈ ఫస్ట్ వచనంలో అప్పు చేసి చనిపోయాడు ఎవరు ఒక దాసుడు ఈ మధ్యకాలంలో మేము కూడా ఆ కొన్ని ప్రాంతాల్లో గాసుపు లౌట్ రిచ్ వెళ్ళినప్పుడు అయ్యా ప్రార్థన చేసి ఎదురుగా రండండి చాలా దీనమైనటువంటి పరిస్థితులు అడుగుతున్నారు సరే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటండి ఉన్నారు ఏంటి పాస్టర్ గారు ఎక్కడ పాస్టర్ గారు చనిపోయారండి అయ్యో మరి సేవ ఎట్లా నడుస్తుంది ఎవరు కూడా రావట్లేదండి ఎవరు ఆదరించట్లేదండి కనికరించట్లేదండి మొత్తం ఆయనే చూసుకునేవాడండి ఆయన ఉండంగా ఇప్పుడు ఆయన లేడండి చనిపోయాడండి మరి మీ పోషణ అంటే ఏం చేస్తామండి అట్లా నడుస్తూ ఉందండి మరి మీరు ప్రార్థన అని చేయగలరా ప్రార్థన చేస్తారా ప్రార్థన ప్రార్థన పిల్లలు చేస్తున్నారండి ఇప్పుడు అసలు ఎంత డ్రాగింగ్ అంటే ఎంత లావుతా ఉన్నారంటే పాస్టర్ గారు ఉన్నప్పుడు పాస్టర్ గారితో పాటు ఆమె సేవ చేయాల్సింది సేవ చేయలేదు ప్రార్థించాల్సింది ప్రార్థించలేదు పాటలు గంభీరంగా ఆరాధించాల్సింది ఆరాధనలు నడిపించాల్సినటువంటి ఆవిడ నడిపించలేదు కనీసం వాక్యం చెప్పి సంఘాన్ని బలపరిచే పరిస్థితికి వెళ్ళారా అని అంటే అసలు ఆ అనుభవమే లేదు ఈరోజు సంఘం మూతబడే పరిస్థితికి వచ్చేసింది రీసెంట్ గా మొన్ననే గొల్లిగొండ అనే ప్రాంతానికి వెళ్తే ఆ ఇంటిని చూస్తే ఎంతో దయనీయకంగా అనిపించింది కానీ కాని పరిస్థితి అది అయితే ఈ అప్పు చేసి చనిపోయిన దాసుడు అంటే భార్య తెలుసా కనీసం అప్పు చేశాడని ఏమో చేస్తుంటే అన్ని ఉండేదేమో అయ్యా దుర్మార్గుడు మనం అతని దగ్గర మనం బాకీ తీసుకోవద్దు వాళ్ళ దగ్గర మనం బాకీ తీసుకోవద్దు వాళ్ళకు ఉన్నటువంటి సాక్ష్యం ఇది వాళ్ళు ఒకవేళ కట్టలేకపోతే వాళ్ళు ఈ పరిస్థితుల్లో మనల్ని ఎట్లా చేస్తారు ఈ విధంగా ఉంచుతారు అని చెప్పి చెప్పి ఉండి ఏదన్నా సరిచేసి ఉండేదేమో చనిపోయిన తరువాత ఇంటి మీద ఇద్దరు కుమారు కుమారులను బానిసలుగా తీసుకొని వెళ్ళడానికి వచ్చినటువంటి పరిస్థితి అప్పు చేస్తే చనిపోయినటువంటి దాసుడు అప్పు చేసిన సంగతి భారీ కూడా తెలియకుండా ఉండి కానీ దీంట్లో ఒక పాజిటివ్ ఆలోచిస్తే ఏం జరుగుతుందనంటే ప్రజెంట్ ఆ పరిస్థితి ఆ ఏంటి ఆ సర్వెంట్ వైఫ్ పరిస్థితి ఏంటి అని చూడండి పూర్తిగా నిరాశ జీవితం ఎటువంటి ఆధారం లేదు రక్త సంబంధికులు ఉండి చుట్టాలు ఉండుంటారు బంధువులు ఉండుంటారు కానీ ఎవరు కూడా ఆదరించలేని కనికరించలేని సహాయం చేయలేని పరిస్థితి ఒకవేళ సహాయం చేస్తుంటే ఒకవేళ కనికరించుంటే ఆ తీసుకెళ్ళడానికి వచ్చిన వాడిని వారించుండేవాళ్ళు అరే లేదంటే తలో కొంత తీసుకొని ముందు అడ్వాన్స్ ఎంతో కొంత ఇచ్చి తర్వాత వాళ్ళు పరిస్థితులు బాగున్నప్పుడు చేస్తారులే లేదంటే వాళ్ళు ఏదైనా పనిచేసుకొని మీ దగ్గర అప్పు తీరుస్తారులే అని చెప్పి ఒక రకమైనటువంటి భరోసా ఇచ్చి ఉండి ఉండేవాళ్ళు ఇచ్చి అది జరగలేదు ఇంట్లో భర్త మరణం ఇంటి నిండా బాకీలు ఉన్నాయి అప్పులు వాళ్ళు వచ్చి ఇద్దరు కుమారులు తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకమైపోయినటువంటి పరిస్థితులు పరిస్థితి దేవి కూడా అనుకూలంగా లేవు పరిస్థితుల్లో సర్వెంట్ యొక్క వైఫ్ ప్రజెంట్ కండిషన్ ఆ విధమైన పరిస్థితి ఏముంది వాళ్ళ దగ్గర అంటే ఒక్క ప్రార్థన ఉంది ఒక్క విశ్వాసం ఉంది ఆ సర్వెంట్ ఎట్లా ఉన్నాడో తెలియదు కానీ ఆమె ప్రార్థన చేస్తూ పిల్లలతో పాటు దేవుని నిరిగి ఉంది కాబట్టి ఒక విశ్వాసం ఉందంట ఒక నమ్మకం ఉందంట దేవుని అందు భయం కలిగిందంట అతనికి అతని భయం ఈ కుటుంబాన్ని తెలిసి ఉండదు అతను ఉన్నటువంటి భక్తి ఈ కుటుంబాన్ని తెలిసి ఉండదు భక్తిలో ఉన్నాళ్లే అనుకో కానీ వీళ్ళు మాత్రం భక్తి కలిగిన వాళ్ళు కాబట్టే సేవకుని దగ్గరకు చెయ్యా నీ దాసుల్లో ఒక దాసుని భార్య నేను అతను చనిపోయాడు అతను మరణించిన తర్వాత అప్పులు వాళ్ళు వచ్చి నా ఇద్దరు కుమారులను తీసుకువెళ్ళడానికి వచ్చారు నా పరిస్థితి ఇంత దయనీయంగా దీనంగా ఉంది అని చెప్పి ఆమె బతి మారుకుంటుంది అయితే సేవకుడు ఏమంటున్నాడు తెలుసా వెంటనే ఆయన ఏమంటున్నాడంటే వారి దగ్గర భక్తి మాత్రమే ఉంది కాబట్టి వచ్చి అయ్యా నాకు సహాయం చేయమంటే ఆయన ఏమడుతున్నాడంటే నా వలన నీకేమి కావాలను ఇది సహాయం చేసేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి గుణగణం సహాయం చేయాలి అని అంటే అమ్మ నేను ఏ విధంగా నీకు సహాయపడగలను నేనేం చేయగలను నేనేం చేయాలని కోరుకున్నావు అని నన్ను అడిగి ముందు విచారించి పరిస్థితిని వాళ్ళ హృదయవాంచేంటో తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోవటమే దేవుని యొక్క గుణగను దాన్ని మనం ఆయన శిష్యులుగా మార్చబడతాం ఇక్కడ నా వల్ల నీకేం కావాలను అని నన్ను అడిగినప్పుడు అంతటితో అడగలేదు కానీ నీ ఇంట్లో ఏమున్నది నీ దగ్గ వనరులు ఎత్తుకుతున్నాడు వనరులు సమకూర్చుకోవటం నీ దగ్గర ఏమున్నది నీ దగ్గర ఏముందమ్మా అంటే చాలా ఆమె ఏం చెప్తుందంటే కొంచెం నూనె బుడ్డు కొంచెం నూనె అది కొంచెం నూనె కొంచెం బుడ్డిలో నూనె ఉందని ఒక చోట కామెంట్రీస్ లో రాసి పెట్టుతుంది ఇంకో చోట ఏ జార్ అంటే ఒక జార్ చిన్న దీంట్లో ఇంకో చోట ప్లాస్కోలో ఆయిల్ అనేది అంటాడు అట్లా రకరకాలుగా ఎంతైనా కానీ అదేం పెద్ద విస్తారమైనటువంటి నూనె అయితే కాదు కొంచెం నూనె కొంచెం నూనె ఆ కొంచెం నూనెతో ఏం చేశాడని అంటే నూనె ఉంది అనగానే ఆ నూనె బట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే సేవకుడు వెళ్ళి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి ఆ కుండలను తీసుకున్నరా ఖాళీగా ఉన్నటువంటి పాత్రలను తీసుకుని రా ఖాళీగా తీసుకొని వస్తే ఆ ఖాళీగా ఉన్నటువంటి కుండల్ని ఆ ఖాళీగా ఉన్నటువంటి పాత్రల్ని వెళ్ళి తీసుకొని రమ్మంటే పాపం ఇళ్ల పక్కన కూడా పెట్టులా అరే ఏం పరిస్థితి బాలేదు భర్త చనిపోయాడు వీళ్ళ దగ్గర ఎవరు తర్వాత ఈ ఏదన్నా బాకీలు కనుక మనం ఇస్తే లేదంటే ఏదైనా వస్తువులు మళ్ళీ తిరిగి వస్తే రావో పొరపాటును మళ్ళీ అనుకోలా వాళ్ళు వెళ్ళి ఎప్పుడైతే ఇళ్ళ పక్కన ఖాళీగా వాటిని అడిగారో ఖాళీగా వాటిని వాళ్ళు తీసుకొని వచ్చారు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే గదిలోకి వెళ్ళి నీవు నీ కుమారులు వాటిని నిండా నింపండి ఈ నిండా నింపటం అనేది ఎక్కడ చూస్తామని అంటే మళ్ళా తిరిగి చూస్తే ఇది యేసు కానాను విందులో మొట్టమొదటి వివాహ పరిచర్యలో ఆయన నీళ్లను శిష్యులకు చెప్తాడు పరిచారులకు చెప్తాడు అక్కడ ఉన్నటువంటి బాణల నిండా నీళ్లను నింపండి ఆ రోజు ఆయన నామ మహిమార్థమై ఆయన కనపరుచుకోవడం కోసం ఆయన ఏం చేశాడు అనంటే ఖాళీగా ఆ రాతి బిందెల్లో ఖాళీగా ఆ బాణంలో ఆయన ఏం చేశాడంటే నీళ్లను తీసుకొచ్చి నింపితే ఆ నీళ్లను ద్రాక్ష రసంగా మధురమైనటువంటి నీటిగా మార్చాడు దేవుడు అది ఎవరికి తెలీదు ముంచుకొచ్చిన పరిచారాల నీళ్ళని తెలుసు కానీ విందు ప్రదానికి మాత్రం మంచి ద్రాక్ష రసం ఇంతకుముందు జబ్బు జబ్బు అందరూ బాగా మొత్తుగా ఉన్నప్పుడు జబ్రస్ అనే వస్తారు కానీ నువ్వైతే ఇప్పటి వరకు మంచి దానే కలిగి ఉన్న అలాంటి సాక్ష్యాన్ని విందు యజమాని పొందుకున్నాడు అట్లా ఇక్కడ కూడా తలుపులు వేసుకొని తెచ్చిన కుండలన్నింటిలో మీరు నీళ్లను నింపండి నూనె నూనె నింపండి నూనె అన్నప్పుడు అది అభిషేకానికి సాదృశ్యం వాళ్ళ కొంచమే అభిషేకం ఉండొచ్చు కానీ ఆ కొంచెం ఉన్నదాన్ని బట్టి దేవుడు అత్యధికంగా ఆశీర్వదించేవాడిలాగా ఉన్నాడు ఈరోజు ఖాళీ పాత్రగా నీవు నేను ఉంటే ఇదిగోండి ఈ రీతిగా చేరి ఈ రీతిగా దేవుణ్ణి ఆశీర్వదించ దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను ఆయన ఇచ్చేటువంటి స్పిరిచువల్ డెవలప్మెంట్ ను మనం పొందుకుంటాం ఫలభరితంగా మనం మార్చబడతాం ఆశీర్వదకరంగా మార్చబడతాం అనేకులకి మనం వెలుగుతూ మనం నిండుతా మన దగ్గర ఉన్నటువంటి అభిషేకాన్ని అనేకులకి పంచి పెట్టేవాడిలాగా అనేకులకి పంచి పెట్టేవాడిలాగా మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు మన దగ్గర ఆ కొంచెం జ్ఞానమే ఉండొచ్చు ఆ కొంచెం జ్ఞానమే ఉండొచ్చు కానీ దేవుడు తన నామ మహిమార్థమై మనల్ని వాడుకుంటూ అనేకులకి ముఖ్యంగా అన్యులకే కానివ్వండి అనేకులకి కానివ్వండి మతపరమైన క్రైస్తవ జీవితంలో ఉన్నవారికి వాళ్ళ ముని మనల్ని గొప్ప సాక్షులుగా పెట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఈ పరిచర్య ద్వారా అనేకుల్ని వెలిగించడానికి ఈ పరిచర్య ద్వారా అనేకుల జీవితాల్లో ఉప్పులాగా అనేకుల జీవితాల్లో వెలుగులాగా దేవుడు ఏర్పరచుకున్నారు ఉంచారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తా ఉంటే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు అనుభవించిన వాడికి తెలుసు చాలా మందికి ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ పరిచర్య వాస్తవంగా ఈ పరిచర్య లాక్డౌన్ టైంలో ఆ రోజు ఖాళీగా ఉన్నాం కాబట్టి మేము స్టార్ట్ చేయటం జరిగింది తర్వాత కేవీపీఎంలో మండే ఎవ్రీ మండేను ఏమో చంద్రశేఖర్ సారు ఆ ప్రకటన గ్రంథం గురించి ధ్యానిస్తా ఉండేవాళ్ళు కానీ దాన్ని రవి బ్రదర్ కొంతమంది లీవ్ తీసుకొని విధంగా ప్రతిరోజు పెట్టడం ఎంతో మంది ఆశీర్వాదం పొందటం దాని ప్రతిఫలం పొందటం ఈ ప్రతిరోజు ఎంతో సమయాన్ని కొంత దేవుని పాదాల దగ్గర గడపటం ద్వారా దానికి తగినటువంటి జీతాన్ని పొందుకునేవారి లాగా మీరున్నారు వాస్తవంగా ఈ భారం ఉన్నవాళ్ళు మర్చిపోయారు ఈ భారం కలిగిన వాళ్ళు మర్చిపోయారు ఈ ఇది జరుగుతుందని కూడా తెలుసో తెలియదు స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆ రోజు పరిస్థితులను బట్టి ఆ పరిస్థితి ఉన్న భయంకరమైన పరిస్థితులను బట్టి ఎప్పుడు ఏ విధంగా చనిపోతారో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి సిద్ధపాటు ఇది పెట్టుకుందాం మనకి మన కుటుంబాలకి ఈ ప్రార్థన అనేది ప్రాకారం లాగా ఉంటుంది ఈ పరిచయం అనేది ఈ విధంగా ఉండాలని గ్రూప్ స్టార్ట్ చేసుకున్న దాన్ని మేమైతే ఎప్పుడో మానేశాం స్టార్ట్ చేసిన వాళ్ళందరం కానీ కొనసాగిస్తున్న మీరు ఖచ్చితంగా దీనికి వచ్చినటువంటి ఈ సందర్భంలో ఆ ఈ విధంగా మీరు ఈ గడపటాన్ని ఇంతవరకు కంటిన్యూ చేసినందుకు ప్రతి దినము మీరు కూడుకుంటున్నందుకు దీనికి దీని వలన వచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు పొందుకునే వాళ్ళు ఉన్నారు ప్రతి వాడు వాడి వాడి క్రియలను బట్టించిన కాబట్టి ఈ జీతాన్ని మనం పొందుకునే వాళ్ళలాగా ఉన్నాం కాబట్టి అంతేకాదు కానీ దేవుని కార్యాలు ఏ విధంగా ఉన్నాయనేది కీర్తనలు కీర్తనలు చెప్తున్నాడు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ఫోటో వచ్చినా చదువుకుంటే యోహోవా నా కాపరి నాకు లేమి కలుగదు ఆయన మనల్ని అందరినీ కాచేవాళ్లాగా మనల్ని అందరినీ మేపేవాళ్లాగా ఆయన ఉండగా మనకి కలుగుదు ఎలాంటి లేమి జరగదు ఎలాంటి లోటు అనేది ఉండదు ఎలాంటి దిగులు అనేది ఉండదు ఎలాంటి సందేహం అనేది ఉండదు ఎందుకంటే ఆయన సమృద్ధి కలిగిన వాడు సమృద్ధికరమైనటువంటి ప్రదేశాలకు తీసుకెళ్ళగలిగిన వాడు సమృద్ధి అనేదానికి ఆయన నిలువేతు సాక్ష్యం కాబట్టి ఆయన ఆ సమృద్ధిని ఆయన ద్వారా ఆయనలో ఉన్నటువంటి సమృద్ధిని మనకివ్వటం ద్వారా ఆయన మనల్ని సంతృప్తి పరిచేవాడిలాగా ఉన్నాడు ముప్పై కీర్తన ఇరవై అధ్యాయం కూడా చూస్తే ముప్పై ఏడు నేను చిన్నవాడినై ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను చూడండి ఇక్కడ రెండుగా మాట్లాడుతున్నాడు నేను చిన్నవాడినై ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను ఆయనను నీతి మంత్రులు విడవబడుట వాని సంతానము భిక్షమెంతుట గాని నేను చూసి ఉండలేదు చూడండి నీతి ఆయనలో ఉన్నటువంటి నీతిని మనం కలిగి మనం ఎప్పుడు నీతి మంత్రులుగా మనం ఎప్పుడు నీతి మంత్రులుగా తీర్చబడతామంటే ఆయన స్వరూపంలో పూర్తిగా మార్చ పడినప్పుడే సగం సత్యంలో సగం అసత్యంలో ఉన్నప్పుడు కాదు సంపూర్ణంగా ఆయన సత్యాన్ని మనం స్వీకరించి ఆ సత్యంలో మనం గనక దాసును ఆ సత్యంలో మనం పాలుపందులు పొందుకుంటా ఆ సత్యం మార్గాన్ని అన్వేషిస్తూ దానిలోనే మనం శ్వాస నిశ్వాసలుగా శ్వాసని నిశ్వాస నిశ్వాస శ్వాసలుగా మనం ఆ సత్యాన్ని గనక ఉంచుకోగలిగితే అంటే మనం పీల్చేది గాలి కదా ఆ సత్యాన్ని మనం వదులుతున్నది అదే సత్యాన్ని అయ్యుంటే కనుక అంటే అంతగా ఆ మనం కట్టుకుంటే అంతే ప్రభుని అంతగా మనం రుచి ఎరుగుంటే ఆయనలో అంటాడు కదా నా తండ్రి మంచి వ్యవసాయకుడు నాలో ఫలించని ప్రతితేగ ఫలించే తెగ ఏ విధంగా ఉంటుంది కరెక్ట్గా ఫలించే తేగ విధంగా ఉంటది అంటే దాని స్వరూపంలోనే ఏ విధంగా ఉంటుందో మొట్టమొదటిగా చెప్పుకున్నట్టుగా ఆ శిష్యుడుగా ఏ విధంగా ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అలాంటి లక్షణాలను అలాంటి గుణగణాలను కలిగి ఉంటూ అలాంటి పరిస్థితులు కలిగి ఉంటూ మనం ఆయనలో ఆ జీవాన్ని పొందుకుంటూ ఫలభరితంగా మార్చబడినప్పుడు మనం ఆ సత్యంలో మనం నీరు కట్టబడినట్టుగా ఉంటాము కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుంది అని నేను ఆ సత్య ఆ నీతి ఉన్నవాడంట వాళ్ళ కుటుంబాలు ఎక్కడ కూడా భిక్షమిచ్చినట్టుకు చూడలేదంట నీతి మంత్రులు విడవోట కానీ వారి సంతానము భిక్షమెత్తట కానీ నేను చూచి ఉండలేదు చూడండి ఆ విధులాలు ఎవరైతే ఉన్నారో ఆ భర్త చనిపోయినటువంటి ఆ దైవజనుడు భార్య ఎవరైతే ఉన్నారో ఆమె దీనమైనటువంటి పరిస్థితి భర్త చనిపోయిన తర్వాత ఇంట్లో ఏమీ లేవు ఎవరు ఆదరించేవారు లేరు కనికెనించేవారు లేరు పట్టించుకునేవారు లేరు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఏం జరుగుతుంది అని అంటే ఇదిగోండి ఆయన కృప వల్ల ఆయన నీతి సత్యాలను కలిగి ఉండటం వల్ల భిక్షమెత్తుకోవటం అనేది ఆయన చిన్నప్పుడుగా ఉన్నప్పుడు కానీ ముసలువాడైనప్పుడు గాని ఎప్పటికీ చూడలేదు అంటే అంత లాంగ్ పీరియడ్ లో ఎప్పుడు కూడా అట్లాంటి పరిస్థితులు ఆయన చూడలేదు అంటే భూమి పునాదివేసిన దగ్గర నుంచి భూమి దాని స్థితిని కోల్పోయేంత వరకు కూడా నీతి మంత్రి విడవబట్టడం వారి బిడ్డలు కానీ వారు కానీ భిక్షమెత్తుకోవడం కానీ చూచి ఉండలేదు అని దీనికి రూపం అయ్యుండొచ్చు దీనికి సాధ్యం అయ్యి ఉండొచ్చు తర్వాత ఇంకో మాట కూడా చదువుకున్నాం కొరింది రాసిన రెండో పత్రిక కొరిందీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదో వచనం మరియు అన్నిటియందు అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికా ఉత్తమమైన ప్రతి కార్యమును దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేసి చే విస్తరింప చేయగలడు ఆయన కృపను విస్తరింపజేయగలడు ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు మనం సమృద్ధి కలిగి ఎప్పుడు ఉత్తమమైనటువంటి మంచి కార్యాలను చేయడానికి ఒకడు నేను చాలా మంచి కార్యాలు చేశాను కదా ఇంకా ఏం చేయాలని పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే అని అడిగినప్పుడు ఓ నీకున్నటువంటి ఆస్తిని అమ్మి వేదలకు పేదలకి అన్నప్పుడు అతడు మిక్కిలి వ్యసనాక్రాంతుడై అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎందుకంటే మిక్కిలిగా ఆస్తి పరుడు కాబట్టి ఎక్కువగా డబ్బులు కలిగిన వాడు కాబట్టి ఆస్తి నమ్మి మళ్ళా బేదలకి ఒకటి వెనుకు అనే ఆ ఒక్క విషయంలో తగ్గిపోయి దేవునికి దూరం అయిపోయాడు ఒకే ఒక్కటి అంతా చేశాడు బాగా కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందనంటే సర్వసమృద్ధి ఉత్తమమైన ప్రతి కార్యము దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపలను విస్తరి సమస్తమైన కృపలు విస్తరింపజేసి ఉన్నాడు ఒకటి కాదు రెండు కాదు సమస్తమైన నువ్వు మంచిగా నడవడానికి మంచిగా నాటబట్టడానికి అనేక రకాలుగా దేవునికి బలాదాసుడు అనిపించుకోవడానికి ఏమేమైతే కావాలో అన్ని రకాలుగా అన్ని కారణ గురించి నీకేం చేస్తున్నాయి ఆయన కృప అనేది వెంటాడుతూ ఉంది కాపాడుతూ ఉంది అనేది ఇదిగోండి దేవుడి వాక్యం సెల్విస్తూ ఉంది ఎప్పుడు అని ఏంటంటే ఆయన ఆజ్ఞ ఆయన ఆజ్ఞలను మనం తూచా తప్పకుండా పాటించినప్పుడు ఆయన వాటిని తీర్చిపెట్టున్నాడు తర్వాత ఇంకోటి కూడా చూద్దాం పిలిపి రాసిన పత్రిక పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చూద్దాం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును ప్రతి అవసరం ఆయన ఐశ్వం ఐశ్వర్యవంతుడు కాబట్టి క్రీస్ చేస్తున్నందు ఆయన మహిమలో మీకు ప్రతి అవసరం తీర్చకూడదు మనం అనుకో పరిస్థితి బాగాలేదు కదా లేదంటే మనం ఎక్కడికైనా ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితులను బట్టి మనం ప్రార్థించినప్పుడు ఇదిగోండి ఆయన నామ మహిమార్థమై మనల్ని పాత్రగా వాడుకుంటున్నాడు ఆ సందర్భంలో కాబట్టి ఆయన మరి మన ద్వారా అవసరమైతే ఆ కార్యం చేసేవాళ్ళగా ఉండడు అయితే దానికి ఆ పరిచర్య చేయడానికి యోగ్యతను మనం కలిగి ఉండేవాళ్ళలాగా ఉండాలి ఆఖరిగా ఏ మతీ స్వార్థ అధ్యాయము మతీ స్వార్థ ఏడో అధ్యాయము ఏడో వచ్చినందుకు మించి చదువుకుంటే మతీ స్వార్థ ఏడు ఏడు అడుగుడి మీకు ఇయబడును వెదకుడి మీకు దొరుకును తటుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలు మంచి ఇవులే ఉండగా ప్రలోకమందున్న మీ తండ్రి తను అడిగిన వారి వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇచ్చును మంచి నిశ్చయముగా ఇచ్చును ఖచ్చితంగా చెప్తున్నాడు కాగా మనుషులు మీకు ఏం చేయాలనేది మీరు కోరుకుందరో అలాగనే మీరుని వారు చేయడి ఇది ధర్మశాస్త్రపు ప్రవక్తుల ఉపదేశమై ఉన్నది ధర్మశాస్త్రము ఆ ప్రవక్తల ఉపదేశమై ఉన్నది కాబట్టి ఆ దేవుడు ఆ రోజు ఆ పరిస్థితిని ఒక ప్రవక్త ద్వారా కార్యాన్ని చేశాడు నూతన నిబంధనకు వచ్చేపాటికి ఆయన ఆయన మహిమను కనపరుచుకోవడానికి ఒక కార్యం చేశాడు ఈరోజు మరి ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఒక మాట అంటాడు ఒకవేళ నిజంగా మీలో ఆవగినంత విశ్వాసం ఉంటే మీరు నాకన్నా ఎక్కువగా కార్యాలు చేయగలరు ఇదిగో ఆ కొండలు సముద్రంలో పడమంటే పడ పడిపోతుంది అని చెప్పాడు కాబట్టి అంతగా మనకి అన్ని రకాల ఆయన అధికారాన్ని ఇచ్చాడు దేవుడు ఈరోజు మనల్ని ఆయన నామహిమార్థంగా మనల్ని ఉంచుకున్నప్పుడు మనం ఆయన పక్షాన్ని అనేక అద్భుత కార్యాలు చేసేవారిలాగా దేవుడు మనల్ని ఏర్పరచుకుంది కాక కొన్ని మాటలు తన వినికిళ్ళు మనం దేవుడు ఆశీర్వదించదు కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిస్థితిగా ప్రేమ నమ్మకం మా ప్రియ పర్లోకి తండ్రి ఏసయ్య మీ నామానికి ఎంతో బంధనాలు స్థితిలో స్థోత్ర ప్రభావ ఎందునైనా ఎత్తుబడినటువంటి వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వంధనాలు తండ్రి ఎదుగునైనా ఆ సేవకుని భార్య ప్రభాకి ప్రభావ ఎంతో వేదంతో ఉండి అయ్యా ప్రవక్త దగ్గరికి వచ్చి అయ్యా నీ దాసుడు నీతో ఉన్నటువంటి నీ శిష్యుడులో ఒక భార్య ఒకటి భార్యను నేను అతను చనిపోయాడని చెప్పినప్పుడు ప్రభా అయాని నేను చేయగలను అని చెప్పి ప్రభా ప్రవక్త చేసినటువంటి కార్యాన్ని బట్టి ప్రవక్తి ద్వారా ప్రభా చేసినటువంటి కార్యాన్ని బట్టి దాన్ని బట్టి అనేకులకి ఆశీర్వదించబడిలాగునా అనేకులు మీ వైపు తిరుపబడలాగునా మీరు చేసినటువంటి కార్యాన్ని బట్టి మీకు ఎంత వంధనాలు తల్లిదిగానైనా అటు పరిచర్యలు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభావిగా నిలపండి నడపండి ప్రభావ ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరం నిరిగి క్రీస్తు యేసు ఐశ్వర్యంలో మహిమైశ్వర్యంలో వాటి అన్నింటినీ పొందుకోవడానికి ఇవ్వటానికి ప్రవచించడానికి ప్రార్థించడానికి ఒక పాత్రలుగా మమ్మల్ని వాడుకొని మీ నామహిమ జీవంగానే తండ్రి నీకు స్తోత్రం నాయన ఇచ్చిన రాత్రి కాలం మందు యేసు ప్రభా ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రమైనా వాక్యం చేత మీరు మామూలు ఎంతగానో బలపరిచిన తండ్రి నీకు స్తోత్రంసారి జీవించబడాల ప్రభా దాన్ని కట్టుబడి జీవితం మాకు దయచేయండి తండ్రి నీకు వందనాలనైనా తండ్రి ఇంతవరకు యశు ప్రభా మన తోడే నడిపించి విజయమించిన ప్రభా ఏసుభ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కృపలో భద్రపరచుకున్నా తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలంలో యేసు ప్రభావ మాకు ఇచ్చిన అవకాశంలో ప్రభా మరి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం ప్రభా కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నానైనా ప్రతి ఒక్క కుటుంబ కోసం యేసు ప్రభ మీరు యేసు ప్రభ రక్షించుకోండి తండ్రి వాళ్ళ కొందరుకు యేసు ప్రభ మీరు రక్తం కార్చినారు ప్రభ అందును బట్టి నీకు వందనాలైన మర క్షేమ ఆరోగ్యం దయచేయండి కుటుంబాలంతా రక్షింపబడాలని సంధిలో చేర్చబడాలా ప్రభా మరి ఏసు ప్రభ ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న కూడా మీరు మాట్లాడండినైనా వాళ్ళకు సంపూర్ణంగా విడుదల కలగచ్చేయండి నెమ్మది దయచేయండి శాంతి దయచేయండి తండ్రి ఎస్ఐయానికి వందనాలనైనా ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించి విజయాన్ని దయచేయండి మరి శృతి సిస్టమ్ విషయంలో ప్రార్థిస్తున్నాను నా ముట్టండి తాకండినైనా మీ గొప్ప డబ్బులు నుంచి విడుదల పొందాలా మరి రాలున్నాయంట ప్రభా అది మరి సర్జరీ జరగకుండా అప్పుడని కాచి కాపాడండి ముట్టండి దీవించండి ఆశీర్వదించండి స్వస్థపరచండి మీరు నెత్తండి సాకి విడిగా నిలబెట్టండి గిరిజను బాబును కూడా ముట్టండి తాకండి మరి యశుప్రభ నెక్ ప్రాబ్లం నుంచి విడుదల పొందాల ప్రభ మరి ఏ సర్జరీ జరగకుండా కాచి కాపాడండి దేవా స్వస్థత దయచేయండి విడుదల దయచేసి కుటుంబం అంతా రక్షించుకోండి సేవల బలంగా మీరు వాడుకొని నిరాకడకే సిద్ధపరచుకోండి తండి లక్ష్మమ్మను కూడా ముట్టండి తాకండి స్వస్థపరచండి గర్భ సంచులు గడ్డ నుంచి విడుదల పొందునుగాక అవిడ మూర్తంలో ఎసుకు ప్రభ ఇన్ఫెక్షన్ అంతా పోవాలదేవా సంపూర్ణంగా స్వస్థత దయచేయండి మరి ఏ ఆపరేషన్ జరగకుండా కాచి కాపాడండి తోడై నడిపించి కుటుంబంతో రక్షించుకుంటే తండి మరి ప్రేమలసి కూడా ముట్టండి తాకండి గొంతుల గడ్డలని అంట ప్రభ ఏసు ప్రభావిత స్వసత ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఇంకా సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల పొందినగాక కుటుంబంతో రక్షించుకోండి సేవల బలంగా మీరు వాడుకొని రాకడాక సిద్ధపరచుకోండి తండ్రి ఏసు ప్రభా నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన మరి అభిజ్ఞో పాపను ముట్టాడి తాకండి స్వసపరచండి మంచి ఆరోగ్యం స్వస్థత దయచండి దేవ మరి పిడుస్సు నుంచి విడుదల పొందాల ప్రభా నరాల బలహీన మీరు కొట్టివేయండి నూతన శక్తులతో బలం దయచండి కుటుంబంతో రక్షించుకోండి సేవల వాడుకొని రాకడాక సిద్ధపరచుకోండి సుందర్రా బ్రదని కూడా ముట్టాడి తాకండి మరి లీవర్ బాధపడుతుండనైనా మరి చెడు విశలాంచి విడుదల పొందునుగాక సంపూర్ణంగా మీరు మార్చుకోండి దేవాన్ని సంధికి నడిపించండి సేవల బహుబలంగా మీరు వాడుకోండి నీ కృపా వరల ఆత్మీయ వరణ సంపూర్ణంగా పొందుకొని సేవ చేయునుగాక కుటుంబం అంతా సాక్షి విడిగా నిలబడాలని రాకట్లో ప్రభా మీరే సాక్షి విడిగా నిలబెట్టండి రెండు తాకండి స్వస్థపరచండి మంచి స్వస్థతని ఆకలి అరుగుదల దయచేయండి దేవ సంపూర్ణంగా షుగర్ నార్మల్ చేయండి ఏసు ప్రభా ఆరోగ్యం స్వచ్ఛత ఇచ్చండి అప్పుడు ఇంకా సేవల ముందుకు నడిపింపబడాలా దేవా పరులోక తలంపించి నడిపించండి ఆత్మ నడిపింపు దయచేయండి మీ సాటి నిలబెట్టుకోండి రాకండి శ్వశ్వత పరచుకోండి దేవి స్వయం కూడా ముట్టండి తాకండి శ్సపరచండి మంచి ఆర్గం స్వచ్ఛత దయచేయండి ఆ బిడ్డకి మరి ఏ సర్జరీ జరగకుండా ప్రభా ఆ బిడ్డకి మరి జరగడానికి వీళ్ళేదేవా ఏ స్వరంలో గతిశం చీకర్ శక్తులని ఎసుప్రభ అప్పుడ సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి తండ్రి ఇంకా సేవలో మీరు బలంగా మీరు వాడుకోండి ఏ శుప్రభ ఏ ప్రాంతంలో వాడబడుతున్నా ఆ బిడ్డకు తోడైందండి ఆయన నీకు స్తోత్రంలో వల్ల తాగుంచి విడుదల పొందాలా ప్రభా నీ సరస్వతికై నడిపించి మీ సేవకై ముందుకు నడిపింపబడ్డాలా ఆ కూడా మీరు మాట్లాడండి మరి ఏసు ప్రభా బిడ్డను కూడా ముట్టడి తాకండి వాళ్ళ కొడుకును కూడా దీవించండి ఆశీర్వదించండి ఆయన మంచి ఆరోగం స్వస్థత దయచేయండి దీవించండి వాళ్ళ కుటుంబం పోషించి రక్షించుకోండి రాక్కడకి స్థరించుకోండి మరి సర్ది సిస్టమ్ విషయంలో ప్రార్థిస్తున్నదేవా అప్పుడ బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందును సంపూర్ణంగా స్వస్థత విడుదల దచ్చ కుటుంబం రక్షించుకోండి తండ్రి రక్తంతో కొనండి ఆయన నా తండ్రి చీకర్షత్తులు ఏసన్నా గద్దిస్తున్నాం ఆయన రాత్రి కాలంలో కుటుంబంతో విడిచిపెట్టి పోను కాక ఏసు ప్రభా విడుదల కలగ చేయండి నెమ్మది శాంతి దయచేయండి తండ్రి నీకు వంద నాలువా చిన్న బిడ్డలకంతా తోడండి వాళ్ళ భర్త కూడా తోడండి నడిపించి విజయాన్ని విధాని కుటుంబాన్ని అంతా బలపరచండి దేవారు సంధికి నడిపించండి లక్కి చిన్న పాపను కూడా ముట్టాడి తాకండి ఆయన మరి కాలు దగ్గర సుప్రభ చిన్న పాపకు మరి బోన్ పెరుగుతుందంటే ఆయన అలా పెరగానికి వీలేదు ఆపరేషన్ జరగానికి వీల్లేదు ఆ సైతాంతా కూలిపోను కాక నైనా అప్పుడ భవిష్యత్తుతో దీవించి ఆశీర్వచిన బిడ్డకు తోడని మంచి రెగ్యులర్ గా మరి స్కూల్కి వెళ్ళాలి దేవా అప్పుడ భవిష్యత్తు తోడని నడిపించి విజయాన్ని విధే విశ్వాసానికి బలపరిచిన సంధికి నడిపించండి అతండి శివదాసు బ్రదర్ కూడా ముట్టడి తా అక్కడ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండని ఆయన ఆ బిడ కేసులో తోడే నడిపించి విజయాన్ని తా ఇచ్చేడు కుటుంబంతో పోషించి బలపర్చండి ఆయన ఏసయానికి స్తోత్రం అయినా నువ్వు నీ బిడ్డలు ప్రభ భూమి మీద నీ సొత్తునైనా మరి కనికారం చూపించి కుప్ప చూపించండి ప్రేమ దయించండి ఈ సందికి నడిపించి యేసు ప్రభా కుటుంబంతో రక్షించుకోండి గొప్పగా సాకి బిడ్డగా నిలబెట్టండి శివదాస్ కు తోడైనండి ఇదేవా చిన్న పాపను ముట్టండి ఆయుష్ గారితో ఆ చిన్న బిడ్డలకు యేసు ప్రభ యేసు కనీ బిడ్డలు ప్రభ వాళ్ళ పట్ల పాపాలు క్షమించండి చిన్న బిడ్డకు తోడయండి మరి ఎవరు చేసిన పాపం ప్రభా ఈ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం అయినా తల్లిదండ్రు సందికి రావాలా యేసు ప్రభిడ్డ పిడుస్ నుంచి విడుదల పొందాలా కడపలో ఇన్ఫెక్షన్ ఉందంటదివా మరి వామిటింగ్ వేసుకురావా మోషన్ జరగకుండా అప్పటికి సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల దయచేయండి ఆ చిన్న పాప కూడా తోడై నడిపించి విజయాన్ని మీద దయచేయండి నరాల బలహీనత మీరు కొట్టివేయండి పిడుస్ రానికి వీలలేదేవా సైతం రాజ్యం అంతా కూలిపోవాలా శరీరంలో ఉండడానికి ఏరడానికి వీలలేదు అని పాత్ర బంధిస్తున్నాం ఈ రాత్రి కన్నా అప్పటిక తోడై నడిపించి కుటుంబం అంతా రక్షించి పడితేవా నాగేశ్వరరావు కూడా ముట్టడి తాకండి స్వస్థపరచండి లంగ్స్ లో యశుప్రభ ప్రాబ్లం కిడ్నీలో ప్రాబ్లం ఉంది ప్రభా మరి యశుప్రభ మూత్రంలో కూడా ఇన్ఫెక్షన్ అంతా పోవాలా సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి అపిడా రక్షణ పొందిన బిడ్డ ప్రభా మరి సేవ చేసి వెనక అడిగా ఎనికి విల కుటుంబ రక్షిపబడాలా నీ నడిపింపబడును కాక నీ స్వరం వినుగాక ఈ సందిక సేవకి బలంగా వాడబడు కాదా వాళ్ళ శక్తి నా కుటుంబానికి దయచేసి ఆ బిడ్డకు తోడయండి దీని ప్రదం కూడా ముట్టడి తాకండి శోసపర్చండి మంచి జాబ్ను తండ్రి నిన్ను నా బిడ్డలకు ఏది కొదవలేదన్న ప్రభా మన బ్రదర్ కూడా తోడే నడిపించి దయచేసి ఉన్నత స్థాయిలో నిలబడు కాక శక్తి నా బిడ్డకు దయచేసి సేవలో బహుబలంగా మీరు వాడుకోండి వాళ్ళ బారిని కూడా తోడై నడిపించి విజయాన్ని దయచేని మార్గం తోరీ బంధకాలు కట్టడం విరగొట్టండినైనా ఇచ్చిన యశో పిల్లల విషయంలో గొప్ప అద్భుతం జరిగించి కుటుంబాన్ని పోషించి వాళ్ళ కావు మీరు తీర్చి పోషించి రక్షించుకొని రాకడేక సిద్ధపరచుకోండి తండ్రి ఈ శయానికి సూత్రం కుటుంబంతో సేవ చేయను కాక వరమైన పత్రంగా మీరు వాడుకుండానైనా కుటుంబాల కోసం యేసు ప్రభ ప్రార్థించినానైనా వాళ్ళ కుటుంబాలంతా రక్షింపబడాలా సైతన్ రాజ్యం అంతా కూలిపోవాలా వాళ్ళ కుటుంబాల ఏలనికి వీలదు సైతాన్ రాజ్యంతో కూలిపోవాలాదేవా వారంతా నిన్ను సేవించి ఆరాధించి ఘనపరిచే బిడ్డగా వాడబడును కాక ఏసుప్రభని సాక్షి విడిగా నిలబెట్టుకున్న నామంటే మయమ తెచ్చుకున్నారు తండ్రి ఏసఐఆకు సోత్రంలో చెల్లిస్తున్నాం నాయన యేసుప్రభ ఇచ్చే అవకాశం బట్టి నీకు వందనాలు మరి ఎంత మంది యశుప్రభ ధన్యత లేకుండా ఎంతో మంది నశించమని వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి వాళ్ళంతా నీ రక్తంతో కొనబడును కాక నీ సందికి ఓచను కాక శక్తిని జ్ఞానాన్ని వాళ్ళకు దయచేయండి ఆటంకాలను తొలగించండి ఎత్తున దుష్ట శక్తులు కాలిపోను కాక ప్రభా మీరే కార్యం జరిగించండి ఆయన ఏసు ప్రభ నీ భయంకరమైన దినాల్లో ఉండబోతున్నాం కనుక ప్రభా యేసప్రభ నీకు వందనాలు ఈ కుటుంబీకులు ఏసుప్రభ ఎంత మంది ఉన్నారో ప్రభావి ఎంత మంది మారలేదో ప్రభా వనంతా మార్చుకోండిదేవా రక్తంతో కొనండినయన నా ప్రభా నా తండ్రి నీకు స్తోత్రంలో చెసాం పతొక్క బిడ్డ కేపీపీఎం బ్రదర్ సిస్టర్లందరూ ముట్టండి సేవలో బలంగా మీరు వాడుకోండి అద్భుతాలు ఆచకత జరిగించండి ఏ ఊర్లో ఏ అడవిలో వాడబడుతున్న పతొక్క బిడ్డకు శక్తి చెత్త నింపబడాలి అగ్నిాభిషేకం దయించండి నీ కృపవరాత్మ సంపూర్ణంగా పొందుకో సేవ చేయను కాక నీ సాకి విడిగా నిలబడను దేవా నీ స్వరాన్ని నీ ప్ర కారంగా జీవిత శక్తి దయచేయండి నీ స్వభావం నీ మనసు గుణగణాన్ని వాళ్ళకందరికీ దయచేయండి తండ్రి ఏసు ప్రభానికే వందన స్తోత్రంలు చెల్లిస్తున్నాం నాయన వాళ్ళకి ఎక్కడున్నా పెతొక బిడకు తోడే నడిపించి పోషించి రక్షించుకోండి దేవా కుటుంబాల గొప్ప అద్భుతాలు జరిగించండి గొప్ప సాక్షి బిడిగా నిలబెట్టండి తండ్రి ఎస్ఐఆర్నికి స్తోత్రంలో చేస్తున్నాం కుటుంబాన్ని వెళ్తున్న దయ్యాలని కూలిపోవాలా ప్రభా మీరే కారం జరిగిచ్చేయండి తండ్రి మరి ఏసు ప్రభ అనేక ఆత్మ నశించకుండా కాచి కాపాడాలా ఏసు ప్రభా అనే శక్తిని పతొక దయచేయండి అనేక మంది శిష్యులుగా తయారు చేయలేదే వాళ్ళ శక్తిని పతొక దయచేయండి తండ్రి ఏ యేసు ప్రభా వెళ్తున్న పతొక మార్గం అంతా మీరు విజయాన్ని దయచేయండి బలపరచండి ఈ రాత్రి కాలం వెళ్తున్న దయ్యాలని కూలిపోవాలక ప్రభా అల్రెడ్డి శక్తిని మీరు దయచేయండి తండ్రి ఎస్ఐఆర్ స్తోత్రంలో చెల్లిస్తున్నంతేవా పతొక కుటుంబాన్ని మీరు దర్శించండి మాట్లాడండి ఈ లోకల్ వెళ్తున్న ప్రత ఆరాధ దయ్యాలని కూలిపోవాలా ప్రభా ఆ సైతాన్ని రాజమంత్ర కూలిపోవాలా ప్రభా ప్రతొక్క బిడ నీ స్థానికి నీ సన్నిధికి రావాలా ఒక్క నుంచి ప్రార్థించాలదేవాసు ప్రభా శక్తిని ప్రతొక్క బిడ్డకు దయచేయండి తండ్రి ఏ సయానికి వంద నాలుగు స్వత్రంలో పెద్ద బిడ్డలు చిన్న బిడ్డలకంతా తోడే నడిపించి విజయానిమిది దయచండి ఎవరి కూడా అపాయకరమైన శోధన మరణగండలు రాకుండా మీరు కాచి కాపాడిని భద్రపరిచి నీ సన్నిధిలో రెక్కల బెసు ప్రభా కాచి కాపాడండి నాయన వాళ్ళకు తోడే నడిపించి విజయానిమిది దయచేయండి ఏ సనికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం మరి హాస్పిటల్లో ములుగుతున్న ఆత్మ లేశ్ పుర ఎన్నో ఉన్నాయి ఆయన వాళ్ళ చూడకు దర్శించండి నాయన వాళ్ళు కూడా సత కలగ చేయండి నెమ్మది శాంతి దయచండి మరి హాస్పిటల్లో ఉండకుండా మనకు అన్ని రిపోర్ట్స్ నార్మల్ రావాలని డిశ్చార్జ్ ఇంటికి పోను కాక మరి డాక్టర్ చేతి నుంచి విడుదల పొందున కాక ఏ శక్తిని మీరు దయచండి పతొక్క బిడతో మీరు మాట్లాడండి నాయన నా ప్రభావన తండ్రి నీకు స్తోత్రం రాత్రి కాలం పతొక్క బిడకు శాంతి సమాధానం నెమ్మది మరి కుటుంబాలు ఎన్నో చెల్ల చెద్రమై ఉన్నాయి దేవా వాళ్ళ కుటుంబాలలో దర్శించండి వాళ్ళకు కూడా తోడే నడిపించే విజయాన్ని దయచేయండి తండ్రి వాళ్ళ స్వరాన్ని వినిపిచ్చే సంధి లా కరెండి ఆయన భార్య సమాధానం దండి పిల్లల మధ్యలో సమాధానం దచ్చేయండి ఏసుప్రభ ఏ దృష్టి ఏ ముట్టనికి అవకాశం లేదు వాళ్ళు ఏసున్న పత్ర బంధిస్తున్న రాత్రి కాలం మందున ఎల్ల హెత్త నీకు స్తోత్రంలో చెల్లిస్తున్న కుటుంబాలకు సమాధానం నెమ్మది కలుగును కాక అలాంటి శక్తిని మీరు దాచేయండి తండ్రి ఏ సయానికి సూత్రంలో చెల్లిస్తున్నాం అయినా పతొక్క మీరు కాచి కాపాడి భద్రపరచండి పతొక్క కుటుంబం అంతా సరిధిలో ఉండు కాకనైనా ఏసూ ప్రభా పత బిడంలో జ్ఞాపకం చేసుకొని రక్షించుకొని రాకడికే సాకి నిలబెట్టమని నజడైన ఏసూకిసం తండ్రి ఆ మెయిన్ ప్రేజర్ అడక్క థ్యాంక్ యూస్టర్ ప్రేజ్ థ్యాంక్ యూ సిస్టర్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప కనికరము సమాధానము నడిపింపు ఆదరణ సహాయము సహకారము ఈ ఆరాధనలో కూడి ఉన్న మనందరికీ మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకి బంధువులకి మిత్రులకి అలాగే ఎవరి గురించి అయితే ప్రార్థించినామో విజ్ఞాపనం చేసినాము ఆ అనారోగ్యంతో బాధపడుతున్న వారికిని వారి కుటుంబ సభ్యులకి అలాగే ఎక్కడైతే క్రైస్తవుల పట్ల దాడులు జరుగుతున్నాయో ఎక్కడైతే క్రైస్తవుల పట్ల దాడులు జరుగుతున్నాయి అక్కడ ఉన్న సంఘంలో ఉన్న పాస్టర్లకి సంఘ విశ్వాసులకి అలాగే మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి మనల్ని అందరినీ నడిపించును గాక ఆమె